కీర్తన సంఖ్య ఐదు వందల ఇరవై మూడు సమశె రావణుడు సమరములోపల అమరులు కడుముదెరసి బెరగిరి రాముని శరముల కసురలు చురిగిరి పోట్ల చురుకునను తొరగిరి నెత్తుట దునియలు చేసిన తిరిగిరి తరుమగ దిక్కులకు కూలిరి భల్లూ కుల ఘోషములకు వాలిరి వాయు జవా లహటి వీలిరి అంగదు వివిధనాదముల తూలిరి సుగ్రీవు దోర్బలమునను దాగిరి లక్ష్మణు దాకకు నులుకుచు వీగిరి వనచర వితటికినీ వి శ్రీ వెంకటపతి కృపారసమున దోగిరిజనులు సంభునను